్రమస్పత ఆన శ్రూ మోభి సీత సాదనం శ్రీమహాగునాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ओम विश्व ओ भद्रं कन्े विश्वयाम देवा भद्रम पश्येनाक्षज्रा स्थिर सुुवा दुसस्तनूशेम दिवितयुस्ति नींदश्रवास्तिषा विश्वस्ताक्ष స్తి నో బృహస్పతి ధాతు ప్రాణాదిరంతైవైరేతైర్వికల్పి యైస్వయం కర్మకాండ అనేది వేదంలో ఉండే కర్మకాండ అది జగత్ప్రధానంగా ఉంది అని జగత్తు ప్రధానం ఎందుకంటే కర్మానేది జగత్తులో ఉపలభ్యమయ్యే ద్రవ్యాలతోటి మనము సంపాదిస్తాం అగ్ని హోత్రాన్ని వేరుచుట దాంట్లో వేసేటువంటి ఆహుతులు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఒక ఖచ్చితమైన విధి విధానం ఉంటుంది ఈ విధమైన ఆహుతే ఆవు వేయాలి ఇంకేది వేయడానికి వీరలేదు అంటే ఈ విధంగా తూర్పు తిరిగే చేయాలి లేకపోతే ఉత్తరం హోమం చేయాలి అంటే ఈ విధంగా చాలా ఎలా మీకు విధిలు విధి నిషేధాలు ఉంటాయి ఈ విధి నిషేధం వ్యవహారం అంతా కూడా జగత్ ప్రధానంగా ఉంటుంది కాబట్టి కర్మ కర్మ అనేప్పటికీ అది కామ్యకర్మ అయినా నిత్యనైతికాలైన జగత్ప్రధానమైన శాస్త్రం ఇకే మాట వరుసకి దేవతలు కర్మఫలము స్వర్గము ఇత్యాది మాటలు వినబడుతూ ఉన్నా ప్రధానంగా మనం రిలేక్ట్ చేసి జగత్తుతో రిలేక్ట్ చేస్తాం తర్వాత ఉపాసన దగ్గరకు వచ్చేటికి ఉపాసనా శాస్త్రం దగ్గరకు వచ్చేప్పటికీ జగత్ కాదు తత్ప్రధానంగా ఉంటుంది ఈశ్వరుడు ప్రధాన ఉంటాడు సో తత్ ఈశ్వరుడు అంటే నిత్య పరోక్షుడిగా స్వీకరింపబడతారు తచ్చబ్దం చేత వ్యవహారం ఎందుకంటే ఈశ్వరుడు నిత్య పరోక్షుడు ఎప్పటికీ పరోక్షుడే గాడ్ ఇన్ బిహెవర్ అంతా చూడండి ఆ రకంగా అందునే మన కల్చర్లో కూడా వైకుంఠము కైలాసము అనే పదప్రయోగాలు మీకు వినపడతాయి అవి వైకుంఠం ఎక్కడుందని ఒక వ్యవస్థ కూడా ఉంటుంది ఒక లోకం వ్యవస్థ ఉంటుంది సో ఆ విధంగా నిత్య పరోక్షంగానే ఈశ్వరుడికి నిర్దేశం తత్ అని డక్టర్ అది ఉపాసనా శాస్త్రం ఆయుధంగా ఉంటుంది ఉపాసనలో వివిధ దేవతలను ఉపాసించే సందర్భంలో కూడా ఆయా ఆయా దేవతలను ఉపాసించినప్పుడు ఆయా ఆ దేవత యొక్క అనుగ్రహం వీడికి కలిగి అల్టిమేట్గా దేహత్యాగం అయిన తర్వాత ఆ దేవతాలోకాన్ని పొందుతాడు అగ్నిని ఉపాసిస్తే అగ్ని లోకాన్ని వాయువును ఉపాసిస్తే వాయులోకాన్ని ఆ రకంగా సో శ్రీకృష్ణుని ఉపాసిస్తే గోలోకాన్ని అంటే పురాణం దగ్గర చెప్పి ముందే ఆయా లోకాలు ఉంటాయి ఈ విధంగా ఉపాసనా శాస్త్రం అంతా కూడా తత్పదార్థ ప్రధానంగా ఉంటుంది ఇక ఉపనిషత్తు దగ్గరికి వచ్చేప్పుడైతే త్వం పదార్థ ప్రధానంగా ఉంటుంది ఉపనిషత్తు అంటే త్వం నేను ఆత్మ ఆత్మవిచారం త్వం అంటే ఎదలవాడిని ఉద్దేశించి చెప్పేప్పుడు త్వం అంటే అది ఎవరికి వాడు అన్వయించుకున్నప్పుడు అహం అవుతుంది కానీ త్వంపదార్థం అంటారు అహమైనా కూడా త్వంపదార్థం అనే వ్యవహారం కాబట్టి ఉపనిషత్తులలో త్వంపదార్థ ప్రధానమైన విచారం అల్టిమేట్గా ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా సాక్షాత్కరించుకుంటారు జగత్తని ఏదైతే అంటామో కర్మకాండలో ప్రముఖమైన జగత్తు ఆత్మకంటే విలక్షణంగా ఉన్నదా అని దాని గురించి కదా మనం విచారం చేస్తున్నాము సో మీరు జగత్తని ఏదైతే అన్నారో అది అది అండ్ లెస్ ఇది చాలా చాలాసార్లు మనం అనుకున్నాము అది ఈ వేకింగ్ కాన్షియస్నెస్ నిద్ర ప్రకాశించేటువంటి ఏ జాగ్రత్త చేతన గలదో ఆ జాగ్రత్తచేతనలో భాగం కాకుండా జాగ్రత్త చేతన ఎందు ఆరూఢం కాకుండా వితౌట్ గెటింగ్ లోడెడ్ ఇన్ ద వేకింగ్ కాన్షియస్నెస్ కెన్ దేర్ బి ఎనీ ఎగ్జిస్టెన్స్ so there is, there cannot be any existence in fact what kind of existence would it be that is altogether unknown to us ekado oka chaitanalu vyakti yokka chaitanalo adi prakashinchani ee chaitanalu vyakti yokka chaitanalo prakashinchani bhuniki adi eto vanti bhuniki aa bhuniki gurinchi meer em matladna adi oka kalpana avutundhi tappiste aa how can you establish it in any way possible కాబట్టి మీరు జగత్ అనేదైతే అంటున్నారో అది జాగ్రత్త చేతన ఒక చైతన్య చైతనుడైన పురుషుడి యొక్క జాగ్రత్త పురుషుడు వ్యక్తి ఆ వ్యక్తి యొక్క జాగ్రత్త చేతనలో ప్రకాశించకుండగా జగత్ అనేది ఎలాగంటే సినిమా అనేది ఆ ప్రాజెక్టర్ యొక్క ప్రకాశం ప్రాజెక్టర్ లైట్ యొక్క ప్రకాశంలో లేకుండగా ప్రకాశంలో ప్రకాశించకుండగా సినిమాలో ఏదైనా అంశాలు ఉంటాయా ఆ కెన్ బీ సమ్ పార్ట్స్ వి లైక్ దట్ విచ్ డు నాట్ షైన్ ఇంగ్ ద లైట్ ఆఫ్ ప్రాజెక్టర్ నో దే కెనాట్ బి ఎనీ సచ్ పార్ట్స్ ఇన్ ది సినిమా సినిమాలో ఎన్ని ఉంటే అన్నీ కూడా ప్రాజెక్టర్ లైట్లో ప్రకాశించి తీరాల్సిందే అదేవిధంగా జాగ్రత్త చేతనలో ప్రకాశించని ఇందుకనేది ఏదీ ఉండదు సర్వము జాగ్రత్త చేతనలోనే ప్రకాశిస్తుంది ఇప్పుడు నేను నిద్ర లేచాను నిద్ర లేవడానికి ముందు నేను అనే ద్రష్ట లేడు నా చేత దర్శింపబడే జగత్తు లేదు ఈ జగత్ కారణమైన ఈశ్వరుడు లేడు చూసారా ఏదీ లేవు వంపదార్థం లేదు తత్పదార్థం లేదు జగత్తు లేదు నిద్ర లేవగానే జాగ్రత్త చేతన ప్రకాశించడం ఆరంభం అవుతుంది ప్రకాశించినప్పుడు ఆ జాగ్రత్త చేతనలో వీడు ఒక సమష్టిని దర్శిస్తాడు ఏమండి మొత్తం జగత్తంతా ప్రకాశిస్తుంది సమష్టితో బాటుగా ఒక వ్యష్టి కూడా ప్రకాశిస్తుంది కాబట్టి వీడు సమష్టిని కల్పిస్తాడు ఏమండి ముందు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు సినిమా చూస్తున్నారనుకోండి సినిమా చూసేప్పుడు యు ఫస్ట్ యుమాజిన్ ఏ పార్క్ పూర్వం మా చిన్నప్పుడు సినిమాల్లో బృందావన గార్డెన్స్లో సినిమాలు తీసేవారు ప్రతి సినిమా బృందావన్ గార్డెన్స్లో తీసుకునేవారు అవి బాగా ప్రఖ్యాతి కాబట్టి మొట్టమొదట సినిమా బృందావన్ గార్డెన్స్ రాదు బృందావన్ గార్డెన్స్ రాని పక్క వాళ్ళు చెప్తుంటే కాపోసముకునేవాళ్ళం సో ముందు బృందావన్ గార్డెన్స్ కల్పించ బృందావన లేదు గార్డెన్స్ లేదు ఏమీ లేదండి అక్కడ కానీ వాస్తవంలో ముందు బృందావన గార్డెన్స్ కల్పించాలి దాంట్లో ఒక స్ప్రౌట్ ఉంటుంది వాటర్ స్ప్రౌట్స్ ఏమో ఉంటాయి దాన్ని కల్పించాలి ఆ వాటర్ స్ప్రౌట్కి ఇటువైపు హీరో అటువైపు హీరోయిన్ కలపటి డ్యాన్స్ చేస్తూ వాళ్ళని ఇన్ని కల్పించాలి మీరు కాబట్టి హీరో ఎక్కడ ఉన్నాడు వాటర్ స్ప్రౌట్ పక్కన ఉన్నాడు వాటర్ స్ప్రౌట్ ఎక్కడుంది బృందావన్ గార్డెన్స్లో ఉంది అంత కల్పించుకోవాలి అక్కడ అలాగే వీడి నిద్ర లేవగానే ఒక సమష్టిని కల్పిస్తాడు ఆ సమష్టిలో నేను వ్యష్టిని కల్పించుకుంటాడు కల్పించుకునే భేదాన్ని కల్పిస్తాడు సమష్టి కంటే భిన్నంగా వ్యష్టి ఉంది వ్యష్టి భిన్నంగా సమష్టి ఉన్నది అని ఇప్పుడు ఆ సమష్టి దాని గురించి అనేక కల్పనలు చేసుకుంటూ పోతాడు ఈ వ్యష్టి గురించి అనేక కల్పనలు చేసుకుంటూ పోతాడు ఇదంతా కల్పనే మరి సత్యం ఏమిటి ఈ కల్పనలన్నిటికీ ఆలంబనంగా ఉండే ఆ చైతన్యం తప్ప సత్యం ఇంకేదీ లేదు ఇది టాపిక్ ఓకే సో ప్రాణాదిభిణం తై భావైరేతైర్ వికల్పిత మాయేషా తేవస్ ఎయా సమ్మోహిక స్వయం అవతారికి చూసాముత్మాక ఏతి నిశ్చయ కథం ప్రాణాదిభిణంతైర్భావై ఎతై సంసార లక్షణ వికల్పిత ఇచ్యతే ఆత్మ అద్వితీయమైతే ఆ ఆత్మయందు మళ్ళీ ద్రష్ట దృశ్యము ద్రష్ట అంటే వ్యష్టి దృశ్యము అంటే సమష్టి ఈ విభాగము డివిజన్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ దాన్ని కల్పించి మళ్ళీ సబ్జెక్ట్ ఎందు సకల సంసార లక్షణాలను కల్పించి నేను సుఖిని దుఃఖిని పాతిని పుణ్యాత్ముడను పురుషుడను స్త్రీని అని ఈ విధంగా క్షత్రియ బ్రాహ్మణ ఇత్యాది వర్ణ విభాగం ప్రాంత విభాగం అనేక విభాగాలను సబ్జెక్టు ఎందు జగత్తు ఎందు పలు రకములైన విభాగాలను జగత్తు ఎందు కల్పించి ఈ కల్పనలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి ఆత్మ అద్వయమైతే ఈ కల్పనలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఆ విషయాన్ని ఈ శ్లోకం అటెండ్ దాన్ని అడ్రస్ చేస్తోంది అని అనుకున్నాం శృణు ఈ కల్పనలన్నిటికీ మూలమేమిటంటే మాయషా తస్య ఆత్మనో దేవస్య అక్కడ దాకా ఆత్మదేవుడు యొక్క మాయా ఆత్మదేవుడు దేవుడు అంటే ఆత్మదేవుడే దేవుడు యు ఆర్ ది గాడ్ దట్ యు ఆర్ వర్షిపింగ్ మనిషి తనకి తెలియకుండా ఒక హిడెన్ సెల్ఫ్ తన తన సెల్ఫ్నే దేవుడి కింద ఆరాధిస్తూ ఉంటాడు సో ద దట్ ఈస్ హౌ మ్యాన్ వర్షిప్స్ ద హిడెన్ సెల్ఫ్ యాజ్ గాడ్ వీడు పరిచ్ఛిన్నంగా ఉంటాడు దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడు సర్వవ్యాపకుడు అని ఆరాధిస్తాడు దేవుడు సర్వవ్యాపకుడు అనే మాట అసలు ఎక్కడి నుంచి వచ్చింది వైషుడ్ హీ బి ఆల్ పెరివేడి ఎందుకు వచ్చిందంటే తనని తాను చూసుకుంటాడు చాలా పరిచ్ఛిన్నంగా లిమిటెడ్గా ఉంటాడు కాబట్టి దేవుడు నాకంటే గొప్పవాడు ఉండాలి ఎలా అవుతాడు అసర్వవ్యాపకుడు అయి ఉంటాడు అని ఆ విధంగా ఒక ఐడియల్ని ఒక ఉపోపియన్ రియాలిటీ ఎంటిటీని క్రియేట్ చేసుకుని దాన్ని వర్షిస్తూ వర్షిప్ చేస్తూ ఉంటాడు సపోజ్ ఫర్ సమ్ రీజన్ వీడే సర్వవ్యాపకుడు అనుకోండి ఆ సంగతి వీడికి తెలియలేదు అనుకోండి జస్ట్ యు ఇమాజిన్ ఏ ఏ సర్వవ్యాపకుడైన దేవుణ్ణి వీడు ఆరాధిస్తున్నాడో ఈ ఆరాధించి సర్వవ్యాపకుడు అనుకోండి అప్పుడు ఏమైనట్టు వీడికి తెలియకుండగా తన స్వరూపాన్నే దేవుడని పేరు పెట్టుకుని ఆరాధించుకుంటున్నాడా లేదా దట్ ఈజ్ అది మాయ మాయత దేవస్య ఆ మాయ ఎలా ఉంటుందో చెప్తున్నారు యథా మాయా వినా విహిత మాయా గగనమతి విమలం కుసు సఫల పలాశైస్తరు ఆకీర్ణమివ కరోతి ఇప్పుడు మాయా మాయా అంటే మ్యాజిక్ అన్నర్థం ఇది మామూలుగా శంకరాచార్యులు కే కేరళ నుంచి వచ్చారు కాబట్టి అక్కడ మ్యాజిక్లు అన్నీ ఉంటాయి ఆ మ్యాజిక్లు ఏవో చెప్తూ ఉంటారు ఆయన ఆయన చూసిన మ్యాజిక్లునే దృష్టాంతాలుగా చెప్తూ ఉంటారు ఇంతకుముందు కొన్ని మ్యాజిక్లు చూసినాం ఈ మ్యాజిక్ చాలా చిత్రమైన మ్యాజిక్ ఈ మ్యాజిక్లో వాడు మాయా ఏం చేస్తుంది ఇదంతా కూడా ఇట్ ఇస్ ఏ కలెక్టివ్ హిప్నాసిస్ మాయా అంటే కలెక్టివ్గా హిప్నాసిస్ చేసి పారిస్తాడు ఒక వెయ్యి మంది సభలో కూర్చుని ఉంటారు అంటే ఓపెన్ మైదానాల్లో చేసి వాళ్ళు పూర్వం ఇలాంటి వినోద కార్యక్రమాలు ఒకటి వీళ్ళందరినీ ఏం చెప్తాడంటే ఆకాశం చేసి చూడమంటారు ఆకాశము వెన్నెల ఇది ఉన్నటువంటి వినీలాకాశం ఉంటుంది అతి గగనం అతి విమలం అత్యంత విమల స్వచ్ఛమైన వినీలాకాశం ఉంటుంది అక్కడ ఇంకేం ఉండదు వినీలాకాశము అంటే ఏమీ లేదని అర్థం స్పేస్ ఉంది స్పేస్ తప్ప ఇంకేం లేదు ఇప్పుడు మీరు ఆలోచించండి శివుడు అంటే ఎవడు ఒక ప్రశ్న వచ్చింది శివుడు శివరాత్రి కదా ఉన్నాయి కదా శివరాత్రి హూ ఇస్ ఎివ అంటే చూడండి మీరు ఈ జగత్తుకి వస్తు చూడండి ఈ జగత్తును చూసినప్పుడు మీకు గెలాక్సీస్ ఉన్నాయి స్టార్స్ ఉన్నాయి ప్లానెట్స్ ఉన్నాయి ఎర్త్ ఉంది ఎర్త్ మీద చెట్లు ఉన్నాయి మనుషులు ఉన్నారు పశువులు ఉన్నారు పక్షులు ఉన్నారు ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి అని మీరు వర్ణిస్తారు బట్ మీరు జాగ్రత్తగా చూస్తే అలా మీరు వర్ణిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు నామరూపముల చేత ఆకర్షింపబడిన బుద్ధి గలవారు అని అర్థం ఎందుకంటే ఈ నామరూపాలు ఎంత ఉన్నాయో ఈ నామరూపాలు చుట్టూ ఉన్నటువంటి స్పేస్ దీనికి వంద రెట్లుంది అర్థమైందండి మీకు ఇది ఎలా ఉందంటే ఫుట్బాల్ మైదానం చూపించి స్వచ్ఛమైన మైదానం దాంట్లో ఏమీ లేవు మైదానం తప్ప ఇంకేయలేదు ఆ మధ్యలో ఫుట్బాల్ పెట్టి ఈ మొత్తం అంతా అడిగి చూపించి నువ్వేం చూస్తున్నావురా అని అడిగితే నేను ఫుట్బాల్ చూస్తున్నానని చెప్తాడు ఎందుకు అలా చెప్తాడంటే నామరూపాల మీద దృష్టి అలా ఉంటుంది మనిషి యొక్క దృష్టి నామరూపాలు ఏది నామరూపములు గలదో అది ఏ సత్యము దేనికి నామరూపాలు ఉంటాయో అదే సత్యము దేనికి నామరూపాలు లేవో అది ఉన్నట్టే కాదు అసలు అని అనుకుంటాడు మనిషి ఎవడైతే ఈ విధంగా నామరూపములు మాత్రమే సత్యమే అని అనుకుంటూ ఉంటాడో అలా అనుకుంటున్నంతకాలము వాడికి సత్యము దొరకదు ఎందుకంటే నామరూపాలుత్యం అవి సత్యం కాదు నామరూపాలు బయట ఉన్నాయని మీరు అనుకుంటున్నారా కానీ నామరూపాలు బయట లేవు నామం నోట్లో ఉంది రూపం మనస్సులో ఉంది అది ఐసైట్ అండ్ మైండ్ కలిసి ఒక ఎలాబరేట్ ట్రిక్ని ప్లే చేస్తాయి ఎలాబరేట్ ట్రిక్ కారణంగా మీకు నామరూపాల దర్శనమిస్తారు మీరు ఆలోచించండి మీకు సినిమా దృష్టాంతంలో ఆలోచించండి సినిమాకి వెళ్తారు చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను సినిమాకి వెళ్తారు ఆ సినిమా తెర మీద హీరో ఉన్నాడు ఆ హీరో కూడా మీకు తెలుసున్నవాడు ఉంటాడు వాడి పేరు తెలుసు వాడి పుట్టుకు చాలా కథంతో మీకు తెలుసు వాడు అక్కడ ఉన్నాడు అని మీరు భావన చేస్తూ ఉంటారు హా అక్కడ ఏముంది మీరు ఆలోచించి చూస్తే బ్లాక్ అండ్ వైట్ ఉంది బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ అంటే లెస్ ఇంటెన్స్ లైట్ వైట్ అంటే మోర్ ఇంటెన్స్ లైట్ అంతే ఉంది ఇంకేమీ లేదు ఇంకా మోడర్న్ పరిభాషలో చెప్పాలంటే పిక్సిల్స్ అంట అవునా ఇక్కడ అంటే మొత్తం స్క్రీన్ని మిలియన్ స్క్వేర్ స్క్వేర్స్ కింద మీరు భావన చేయొచ్చు టీవీ స్క్రీన్ని అసలు పిక్సి కొంచెం దగ్గరికి చూస్తే మీకు గీతల గీతల కింద కనపడుతుంది కూడా పిక్సిల్స్ అంటే వెరీ మైక్రో లెవెల్ స్క్వేర్కి పిక్సిల్ అని పేరు మిలియన్ పిక్సిల్స్ ఉంటాయి ప్రతి పిక్సిల్ షైన్ అవుతూ ఉంటుంది ఎవరి పిక్సిల్ షైన్స్ అండ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది షైనింగ్ వేరియన్స్ ఫ్రమ్ పిక్సిల్ టు పిక్సిల్ అది ఉంటుంది అక్కడ ఆ షైన్ ఆ పిక్సిల్స్ షైన్ అయినప్పుడు ఆ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి ఆ లైట్ కంటిన్యూ పడుతుంది రెటీనా మీద పడుతుంది రెటీనా మీద పడ్డది మెద బ్రెయిన్లోకి వెళ్తుంది బ్రెయిన్ ఇస్తే హార్డ్వేర్ అండ్ మైండ్ ఇస్ది సాఫ్ట్వేర్ మైండ్ లోపల ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ రూపంగా ఉండే మైండ్ హార్డ్వేర్ అయినటువంటి బ్రెయిన్ ఈ ఐ సైటు ఈ ఎలక్ట్రికల్ సెన్సేషన్స్ ఆప్టికల్ సెన్సేషన్స్ ఇవన్నీ కలిసి ఒక పెద్ద సింథసిస్ ఏర్పడుతుంది ఆ సిన్థసిస్ యొక్క అవుట్కమ్ ఏమిటంటే ప్రోడక్ట్ ఏమిటంటే సో హీ సోన్ సో అంచేతనం ఘటహ అనే జ్ఞానము ఇది కుండా అనే జ్ఞానము చూసారా అది యూనిటరీ నాలెడ్జ్ కాదు అది ఇట్ ఈస్ నాట్ ఎలిమెంటరీ నాలెడ్జ్ ఇట్ ఈస్ ద నాలెడ్జ్ విచ్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ సెంథసిస్ టూ త్రీ ఫోర్ ఐటమ్స్ కలిపి సెన్థసైజ్ చేస్తే వచ్చిన నాలెడ్జ్ కానీ అదేదో యూనిటరీ నాలెడ్జ్ అని మీరు అనుకుంటే పొరపాటు అది ఇట్ ఈస్ నాట్ ఎలిమెంటరీ నాలెడ్జ్ ఇట్ ఈస్ ఏ కంపౌండ్ ఇట్స్ ఎ సెన్థసిస్ సో ఐ సైట్ బ్రెయిన్ అండ్ మైండ్ అన్నీ కలిపి ఒక ఎలాబరేట్ ట్రిక్ ప్లే చేస్తాయి అని చెప్పిన దాన్ని మాయా అన్నారు మ్యాజిక్ ఇట్ ఈస్ దెర్ ఈస్ నథింగ్ ఆన్ ది స్క్రీన్ బట్ యూ ఎండ్ ఆఫ్ సీయింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ది స్క్రీన్ ఇదో ఒక దృష్టాంతం మాజక్ మ్యాజిక్ అందు గురించి మాయా అన్నారు చాలామంది శంకరులు మాయావాది శంకరులు మాయావాది అని తెలియకుండా మాట్లాడతారు ఆయన మాయావాది అంటే బికాస్ ఇట్ ఈస్ లైక్ దాట్ How are you seeing all these things on the movie screen? How can you explain it? It is the magic that you create for yourself, by yourself, and you get deluded by your own magic. I tell you, I have to say that in the cinema, there is entertainment outcome. The result is entertainment value only there. And that we make use of it. Nothing wrong in making use of it. If you don't like it, అర్థమును నిలబడితే మీకు ప్రతిబింబం కనపడుతుంది దీన్ని కూడా ఇంక నేను ఊరికే ఎక్స్ప్లెయిన్ చేయను ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ ఆ ఐసైట్ అండ్ మైండ్ ఆ సెన్స్ ఆఫ్ డెప్త్ ఇదంతా కలిపి ఇట్ ఈజ్ ఎంటైర్లీ సబ్జెక్టివ్ వాట్ యూఆర్ సీయింగ్ ఈజ్ ఎంటైర్లీ సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ ఎలిమెంట్ దాంట్లో ఎంత ఉంటుందంటే లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బై ది మెర్రార్ అంటే అంతకు మించి ఆబ్జెక్టివ్ ఎలిమెంట్ దాంట్లో ఉండదు ఆబ్జెక్టివ్లీ స్పీకింగ్ సమ్ లైట్ ఈస్ రిఫ్లెక్టెడ్ బై ది మిర్రర్ విచ్ ఇట్ వాస్ డూయింగ్ ఆల్ ది టైమ్ బికాజ్ ఇట్ ఈస్ మిర్రర్ దాని మీద పడ్డ లైట్ని అది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది అంతే దాంట్లో మీ ముఖాన్ని మీరు చూడడం ప్రతిబింబం చూడడం ఇట్ ఈస్ ఆల్ ఎన్ ఎలాబరేటర్ ట్రిక్ దట్ ఈస్ క్లేయర్ బై ది మైండ్ అండ్ ది సెన్సెస్ పుట్టుగెదర్ కాబట్టి ఇదంతా కూడా మాయా ఇప్పుడు కలెక్టివ్ హిప్నాసిస్ ఉందనుకోండి కలెక్టివ్ హిప్నాసిస్లో ఇక్కడ దృష్టాంతం అది ఏమిటంటే వీళ్ళందరూ మైదానంలో కూర్చుని ఉంటారు వాడి గట్టిగా అరుస్తాడు ఆకాశంకే చూడండి వీళ్ళందరూ ఆకాశం మీద చూస్తారు ముందు టు బిగిన్ విత్ వినీల ఆకాశం ఉంటుంది ఏమండి చిత్రం ఏంటంటే ఇదేదో మ్యాజిక్ గురించి పాతం చదువుకుంటున్నామని మీరు అనుకోండి మనం నిద్ర లేచింది మొదలుకుని మనం ఏ సంసారాన్ని అనుభవిస్తున్నామో అది పాతం ఇక్కడ సో వినీల ఆకాశం ఉంటుంది అది ఎలాగంటే మీరు నిద్ర లేచిన ప్రథమ క్షణాలలో అన్డిఫరెన్షియేటెడ్ అవేర్నెస్ తప్ప ఇంకే ఉండదు నిర్విశేషేతన ఏ రకమైన డివిజన్సు డిఫరెన్షియేషన్సు విశేషణము విశేషములు పర్టికులరైజేషన్ అంటారు అది ఏమీ లేని చేతనం ఇంకే ఉండదు వినీలాకాశం ఇంతట్లోకి ఆ వినీలాకాశం నిండా పలాశ వృక్షాలు చూపిస్తాడు పలాష అంటున్నారా మోదుగ చెట్లు ఈ పలా మోదుగ చెట్లకి పూసేటువంటి పుష్పాలు ఏ రకగా ఉంటాయి కైండ్ ఆఫ్ మే మే మే నెలలో వచ్చిన దానికి ఏదో మే ఫ్లవర్ అనేదో చెట్టుకుంటుందో సంథింగ్ లైక్ దాట్ ఆ పుష్పాలన్నీ వికసించి ఉంటాయి మే ఫ్లవర్ చెట్ల అలాంటివి పళ్ళు కూడా ఉంటాయి ఆ పలాశ పుష్పాలు పళ్ళు కూడా ఉంటాయి సఫల పలాశై తరుభి సో పళ్ళు పువ్వులు నిండిపోయి ఉన్న చెట్లు ఆ చెట్లు కూడా ఒకటో చెట్టు రెండో చెట్టు కాదు ఆకీర్ణమివా చాలా దట్టని వుడ్స్ అద్భుతమైనటువంటి వుడ్స్ మీకు కనపడతాయి చెట్లు ఆకులు కొమ్మలు చిగుళ్ళు పళ్ళు కాయ కాయలు తర్వాత పుష్పాలు మొగ్గలు ఇవన్నీ కూడా కనపడతాయి ఇదంతా చూస్తారు ఏమండి అలా చేస్తాడు ఆ మాయా ఇక్కడ చిత్రం ఏంటంటే దృష్టాంతం అది మీరు చూసేటువంటి ఈ భిన్న భిన్నములైన భావములతో కూడిన సంసారము ఈజ్ వాట్ యు ఆర్ సీన్ ఏమంటే ఇప్పుడు ఇక్కడ చూసిన ఈ అడవి చూశారు కదా వనం చూశారు ఈ వనానికి అధిష్టానం ఏమిటి స్పేస్ స్పేస్ తప్పి ఇంకేం లేదు ఆకాశం తప్పింకేం లేదు అలాగే సంసారంలో ఉన్నప్పుడు నేను నా చేత దర్శింపబడే జగత్తు ఈ జగత్తులో శత్రువులు మిత్రులు ప్లస్ మైనస్ ధర్మం అధర్మం గుడ్ అండ్ ఈవిల్ ఇవన్నీ ఉన్నాయి నండి తర్వాత నేననేప్పటికి నాకు సుఖాలు దుఃఖాలు పాపం పుణ్యం ఇవన్నీ నాయన ఉన్నాయి జెండర్ విభాగం ఈ విభాగం అన్ని విభాగాలు కనపడుతున్నాయి ఇవన్నీ ఏ స్పేస్లో కనపడుతున్నాయి మీరు ఎప్పుడైనా ఆలోచించారా వాట్ ఈస్ ది స్పేస్ దట్ కంటైన్స్ దిస్ ఎంటైర్ కంటెంట్ ఆఫ్ ది వేకింగ్ కాన్షియస్నెస్ వాట్ ఈస్ దట్ స్పేస్ విట్ ఈస్ ది స్పేస్ ఆఫ్ అవేర్నెస్ ఆ జాగ్రత్త చేతన చిదాకాశము ఆ ఆకాశంలో ఇవన్నీ కనపడుతున్నాయి అయితే దృష్టాంతంలో మాయావి వేరు మెజీషియన్ మ్యాజిక్ చూసేవాళ్ళు వేరు ఇక్కడ మటుకు మాయావి మెజీషియన్ ఎవరు ఆత్మదేవుడే మెజీషియన్ ఈ ఈ మె మెజీషియన్ యొక్క మ్యాజిక్ను చూసేదెవరు ఆత్మదేవుడే ఆ మ్యాజిక్ను చూసి అదంతా సత్యమని భ్రమపడి బంధింపబడేదెవడు ఆత్మదేవుడే దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపీ కాబట్టి మాయా వినా విహిత మాయా గగనం అతి విమలం సో అతి విమలం గగనం కరోతి అత్యంత స్వచ్ఛమైన ఆకాశాన్ని ఇంతటి విభేదములతో కూడినట్టుగా తయారు చేస్తుంది మాయ అలాగే మీరు నిద్రలేచిన ప్రథమ క్షణాలలో అత్యంత స్వచ్ఛమైన శుద్ధ చైతన్యాన్ని ఈ మాయ ఇదేం చేస్తుందంటే ఇంతటి విభాగాలని సృష్టిస్తుంది ఇంతటి విభాగాలని సృష్టిస్తుంది ఎంత మాయ అంటే ఏంటంటే అది ఉన్నప్పుడు అది నడుస్తున్నప్పుడు ఉన్నట్టుగా కనపడుతుంది కానీ అంతా అయిపోయిన తర్వాత అసలు నేను ఒకటి మీకు ఆలోచించడానికి నేను ఆ పాయింట్ చెప్తాను చూడండి మీరు సినిమా చూస్తా మూడు గంటల సినిమా చూస్తా ఆ మూడు గంటల సినిమాలో అన్ని రసములు అన్నీ ఉంటాయి శృంగారం ఉంటుంది హాస్యం ఉంటుంది కరుణ ఉంటుంది ఆ ఈవెంట్స్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్ని నడిచిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని ఈవెంట్స్ కూడా ఉంటాయి కావండి సినిమా అయిపోయింది శ్రుహొమ్మను వచ్చేసింది త్రీ అవర్స్ సినిమా అయిపోయింది నావు పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఆ తెరకేస్ చూస్తున్నారు వాట్ ఈజ్ ఇట్ దిట్ ఎనీథింగ్ హ్యాపెన్ నథింగ్ హ్యాపెన్ ఈ మూడు గంటలు మరి మనం ఏం చేసినట్టండ్ వాట్ ఈస్ దాట్ ఇట్ ఈజ్ యాజ్ ఇఫ్ నథింగ్ ఎవర్ హ్యాపెండ్ అక్కడ బోళ్ళన్ని శృంగారము నడిచింది రా తరుణం నడిచింది ఏదైనా అయిందా అక్కడ అసలు ఎప్పుడైనా ఏదైనా అయిందా తరమీద ఎప్పుడు ఏది కాలేదు అది అది మాయ దాల్ ద మ్యాజిక్ కాబట్టి సో ఆ విధంగా ఒకే ఆత్మ చైతన్యం నందు విభాగాన్ని వీడు కల్పించుకుంటాడు దేవస్య మాయా స్వయమపి మోహిత ఇవ మోహితో భవతి సో ఈ మాయచేత ఈ ఆత్మ ఆత్మస్వరూపుడైన వీడు తన తన మాయచేత తను సృష్టించుకున్న మాయచేత తను ప్రకాశింపజేసే మాయచేత తనే వ్యామోహితుడవుతున్నాడు అని శంకరులు ఇవా వేశారు కాబట్టి సినిమాకి వెళ్ళాం కరుణరసప ప్రధానమైన సినిమాకి వెళ్ళాం ఆ సినిమాకి వెళ్తే ఆ సినిమా యాజ్ ఇట్ ఈస్ ప్రోగ్రెసింగ్ దేవదాసన సినిమా ఒకటి ఉండి మనం చిన్నప్పుడు చూసాం శరత్చంద్ర చటోపాధ్యాయ నవలకి ఆ తెలుగులో వచ్చింది అక్కినే నాగేశ్వరరావు యాక్ట్ చేశారు మార్మలస్ నిజంగా మీరు కదిలి కదిలిపోతారు సినిమా చూస్తే ఆ సినిమా చూస్తున్నాం చూడండి దుఃఖం వస్తూ ఉంటుంది ఎప్పుడైతే అంతిమంగా ఇట్స్ ట్రాజడి ఆ ట్రాజడీ కూడా చాలా వాళ్ళు ఆ విజువల్ ఎఫెక్ట్స్ అవి ఏమీ లేకుండా చాలా ఓల్డ్ ఫ్యాషన్ వేలో చిత్రించి పటిస్తారు ఇప్పుడు అన్ని విజువల్ ఎఫెక్ట్స్ని ఇదేవి చాలా గడబడి చేసేవేమో చేస్తారు కానీ అప్పుడు చాలా ఓల్డ్ ఫ్యాషన్ వేలో చిత్రించేస్తారు అది ఎంత కదిలించేస్తుందంటే ఎటువంటి వాడినైనా బ బండరాతి లాంటి హృదయం గలవాడు కూడా కన్నీడు పెట్టక తప్పదు అలా చిత్రించారు ఆ చూస్తారు ఇప్పుడు మీరు ఆలోచించండి నా హృదయము దయతోటి కరుణతోటి దుఃఖంతో నిండిపోయింది అనే అనుభవం నాకు కలిగింది సినిమా పూర్తయింది ఏమండ ఇప్పుడు చెప్పండి నా హృదయము కరుణతో నిండిపోయిందా లేకపోతే కరుణతో నిండిపోయినట్లు అనిపించిందా ఇట్ ఈస్ లైక్ అలాగే సంసారంలో కూడా ఆత్మదేవుడు ఈ సంసారంలో ఈ విభేదాలన్నీ సృష్టించి తను సృష్టించిన విభేదాలకి తను ప్రకాశింపజేసే విభేదాల చేత తనే వ్యామోహితుడవుతున్నాడు అని మీరు చెప్పడానికి వీలు లేదు ఫీల్ అవుతున్నాడు అనేది చెప్పాల్సి కాబట్టి ఆ ఇవా తప్పదు నేను ఈ పాయింట్ తరచుగా చెప్పేవాడిని ఇప్పుడు ఆసక్తి అనేది ఒక సంసార ఆసక్తి అనేది ఉంటుంది సంసారంలో ఆసక్తి ఉంటుంది ఇప్పుడు ఏదైనా కొంత డబ్బు మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో వేశారనుకోండి ఆ బ్యాంకు మూసేశారనుకోండి ఆసక్తి ఆ ధనం నాది అనేది ఆసక్తి ఆ కారణంగా దుఃఖం కలుగుతుంది అలాగే మనం ప్రేమించిన వ్యక్తి ఎవరైనా స్పర్గస్థులయ్యారనుకోండి ఆ వ్యక్తితో నాకు లేకపోతే వియోగం కారణంగా నేను దుఃఖాన్ని పొందాను అని దుఃఖం వియోగ దుఃఖం కలుగుతుంది ఆసక్తి కారణంగా కలుగుతుంది అయితే ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే నిజంగా నాకు దుఃఖం కలిగిందా నాకు కలిగిన దుఃఖము వియోగ దుఃఖం కానీ లేకపోతే ధనాన్ని పోగొట్టుకున్నప్పుడు కలిగిన దుఃఖం కానీ యథార్థమైన దుఃఖమే అయితే నేను యథార్థమైన పది చిన్న జీవున్నే అయి ఉంటాను కానీ వాస్తవంగా ఈ దుఃఖం అనేది ఎలా ఉంటుందంటే మీరు దాన్ని క్వశ్చన్ చేయకుండా అనుభవించుకుంటూ పోతే అది యథార్థం అనిపిస్తుంది కానీ మీరు కనుక క్వశ్చన్ చేస్తే వాట్ ఈజ్ ఇట్ అని మీరు క్వశ్చన్ చేస్తే అది అభిషేక్ ఇట్ కెనాట్ విత్ స్టాండ్ ఇంక్వైరీ విచార అసహిష్ణు ఎందుకు తెలుస్తున్నా అండి అజ్ఞాన కల్పితం అజ్ఞానం వీడు నేను ఆసక్తి గలవాడను అని అనుకుంటూ ఉంటాడు అనుకుని అనుకుని అనుకుని ఆసక్తి గలవాడుగా మారిపోతాడు అంతేగాని నిజంగా మారిపోవడం మళ్ళీ మారిపో ఎప్పుడు ఏ క్షణంలో వీడు క్వశ్చన్ చేస్తే ఆ క్షణంలోనే ఆసక్తి షేక్ అవ్వడం ప్రారంభిస్తుంది షేక్ అయిపోయి మళ్ళీ గట్టిగా క్వశ్చన్ చేయగలిగినట్లయితే ఆసక్తి అసలు లేకుండా అయిపోతుంది అటాచ్మెంట్ ఆసక్తి కాబట్టి ఆత్మదేవుడు తను సృష్టించి తను తను నిలబెట్టిన మాయచేత తను మోహితుడైనాడు అని చెప్పకూడదు మోహితుడైనట్టుగా ఉన్నాడు ఆ వ్యామోహం కూడా ఎంతసేపు ఉంటుందంటే మీరు క్వశ్చన్ చెయ్యి అని ఉంటుంది వ్యామోహం క్వశ్చన్ చేస్తే వ్యామోహం లేదేం లేదు ఒకసారి నేను ఎక్కడికో వెళ్ళాను వెళ్తే ఒక అమ్మగారు చాలా దుఃఖంలో ఉండి నా దగ్గరికి వచ్చారు వాళ్ళు ఎవరో రికమెండ్ రిక్వెస్ట్ రికమెండ్ చేశారు వెళ్ళి ఆయనతో మాట్లాడతారు నా దగ్గరకు వచ్చారు పాపం ఏదో దుఃఖంలో ఉన్నారు ఏమిటి దుఃఖము అంటే వాళ్ళ అమ్మాయి స్వర్గస్థురాలయ్యా ఆ దుఃఖంలో ఉన్నారు తల్లికి మరి దుఃఖం ఉండడం సహజమే కదా నేను మామూలుగా అయ్యో పాపం అలాగండి నేను నాలుగు శాతం సింపతి ఏదో నేను చూపించాను ఐ కుడ్ రిలేక్ట్ టు దట్ లాస్ అంతా ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత నేను ఏదో ధైర్యం చెప్ చెప్తూ మాట వలసకి అడిగాను ఎంత కాలం అని అడిగాను నేను అనుకున్న వారం రోజులు నెల రోజు పదిహేను రోజులు అయిందండి అంటే ఆవిడ సంవత్సరం పైన మూడు మాసాలు అయిందండి అంటే నేను వెంటనే నా టోన్ మార్చేసాను ఏమండది సంవత్సరం పైన మూడు మాసాలు అయిపోతే ఇంకా మీరు ఏదో నిన్న కాకం అలా దుఃఖిస్తున్నారు ఏమిటండి వాట్ ఈస్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ ఈ వడ్డీ వాడుమిడు సంవత్సరం పైన మూడు మాసాలు మీరు కాలక్షేపం బాగానే చేసినట్టు ఉన్నారా మిమ్మల్ని చూస్తే you must have you must be doing all right you, you did not disappear into thin air you are doing okay moralless so yend dukham gurinchi matladutunnaru meedu i understand eto kontha dukham undadam nenu angithe istanu inka edo ninna gakam unnayinattu ga alaga kudainai poyinattu ga meeru untunnaru ettandi what is this what kind of grief it is so there, there is a very great period for grief there is some there are some research to it what is this sir and i seriously questioned the empathy attitude and ga mundu da ka unna sympathy nu nen withdraw chese si i i questioned the basic premise sir endukante meer mahatmulu daggaringe den kosam antara sympathy kosam velthara lekapothe oka visham kosam antara sympathy meeku bandhulu andaru chupinchina sympathy chaalaleda inka sanyasa kodru chupinchalo sympathy mahatmulu daggaringe vellnapudaina meer you should not expect sympathy And I am not sympathizing with you. In fact, I am sorry to see me, I am sorry to see you, I am sorry to see you, I am sorry to see you. And I questioned the entire premise itself. I have shaken up the person. And then I, I told, Okay, now you go and handle it. I have shaken up the person. Why is that, I have shaken up the person. She imagines that uh, her loss is irreparable. That's an imagination. Go on imagining. And uh, the more you imagine, the more real it looks. Vastavan lo, tana swaroopam lo, ye dukkhamu le. Dukkhamu sukkhamu, ye apposites, ye me leo tana swaroopam lo. Swaroopam lo, kana kha, yathartha ngay apposites, onat laite, me bhojjayi leir, nidrako leir, nadava leir, ye me chayi leir. యూఆర్ ఏబుల్ టు డూ ఆల్ దోస్ థింగ్స్ మోర్ ఆర్లెస్ ఏదో ఒక పద్ధతిలో మీరు చేయగలుగుతున్నారంటే అర్థం ఏంటి మీ స్వరూపంలో దుఃఖం అనేది లేనేలేదు తార్కికులు అన్నారు ఆత్మకర్త అన్న అంటే శంకరులు చెప్పారు ఏడా మాట్లాడుతూ ఆత్మకర్తంతా ఏమిటి కర్తృత్వం వచ్చిపోయి తప్పిస్తే స్వరూపంలో భాగం కాదు ఆ కర్తృత్వం స్వరూపమే అయితే నిద్రపోవడమే ఉండదు నిద్రపోతున్నాడా లేదా నిద్రపోతున్నాడంటే నిద్రలో వీడు ఖర్చు అయ్యాడా సో స్వరూపంలో భాగం కాదు ఇది అది వచ్చిపోయేటువంటిది ఒక డివెన్స్ ఇన్సిడెంటల్గా కర్తృత్వం వస్తుంది ఆ ఇన్సిడెంట్ చేంజ్ అయిన వెంటనే పోతుంది అంటే ఆత్మకర్త నువ్వు అనకూడదు ఆత్మ మీద కర్తృత్వం వచ్చిపోతుంది అని నువ్వు అనాలి అని రకంగా దుఃఖం ఆత్మ యొక్క స్వరూపంలో భాగం కాదు అది వచ్చినప్పుడు కూడా అది ఉంది స్వరూపంలో భాగం వీడు భ్రమపడ్డమే తప్ప యథార్థంగా లేదు కాబట్టి మనమే ఒక మాయని సృష్టించుకుని మనమే దుఃఖిస్తూ ఉంటాం ఇది చాలా ఏదో ఫిలసాఫికల్ డిస్కోర్స్ అని కరెక్టే ఇది ఫిలసాఫికల్ డిస్కోర్స్ కానీ చాలా ప్రాక్టికల్ ట్రూత్ కూడా నిజ నిత్య చాలా గొప్పగా అన్వయించేటువంటి ఒక పరమ సత్యం వాస్తవంలో ఇదంతా కూడా మనకి మనమే కల్పించుకున్నటువంటి మాయ ఇక్కడ శంకరులు గీతలో ఉండే ఒక వాక్యాన్ని గుర్తు చేస్తున్నారు మమ మాయా దురత్యయా విత్యుక్తం అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పి ఉన్నాడు ఆ శ్లోకం ఏంటంటే దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవేత్రే మాయా నేతాంతరంతితే అది మాయట సో ఇప్పుడు చూడండి దైవీ మాయా ఇది మాయ ఎటువంటి మాయా ప్రకాశవంతమైన మాయా ఇప్పుడు సినిమా తెర మీద ఉన్నదంతా ఏమిటండి మాయ మాయే కదా ఇంకే అక్కడ యథార్థంగా ఏది లేదు కనపడేది ఏదీ అక్కర్లేదు కానీ ఎటువంటి మాయ అండి మాయ అంటే చాలా అత్యద్భుతంగా గ్రిటనింగ్ అనమాట అత్యద్భుతంగా ప్రకాశించే మాయ ఏమీ ప్రకాశించకుండా డల్గా ఉన్న మాయ అనుకోండి మిమ్మల్ని అంతలాగా బంధించదు కూడా ఇప్పుడు హైడెఫినేషన్ అని వచ్చింది హైడెఫినేషన్ టీవీ అని ఛానల్స్లోనే హైడెఫినేషన్ ఛానల్స్ నార్మల్ ఛానల్స్ ఉన్నాయి సిఎన్ఎన్ నార్మల్ ఛానల్ అయితే మీకు ఫ్రీగా ఉంటుంది హై డెఫినేషన్ సిఎన్ఎన్ కావాలంటే ఇవ్ టు పేసం ఎక్స్ట్రా అని అని ఈ విధంగా ఛానల్స్కే వచ్చేసింది అమెరికాలో వచ్చింది ఇక్కడ ఏమొచ్చిందో ఏమో ఉంటా వచ్చినట్లేదు అది హైడెఫినేషనా తర్వాత హై ఇంకొకటి అమెరికాలో ఏమిటంటే సిస్టము ఈ హైడెఫినిషన్ ఛానల్స్కి మీకు రెగ్యులర్ టీవీ కనుక్కినాడు దానికి ఇంకో టీవీ కొనుక్కో తెచ్చుకోవాలి అదో సమస్య అది మళ్ళీ కొత్త మార్కెట్ అనమాట ఇవన్నీ తీసుకెళ్ళి అవతల పారేసి మళ్ళీ కొత్త మార్కెట్ వెరీ ఇంట్రెస్టింగ్ సో హైడెఫినిషన్ టీవీ అంటే అది చాలా గ్లెటరింగ్గా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది దైవీ దైవ ప్రకాశం అండి దివ్వడ్డే ప్రకాశం ప్రకాశించేటువంటి మాయ చాలా అద్భుతంగా ప్రకాశించేటువంటి మ్యాజిక్ అంటే అది అది ఎంత బాగా ప్రకాశిస్తుందంటే నిజమైనమోనబ్బా అని అనిపించి అంత బాగా ప్రకాశిస్తూ దైవీ హేష మాయ గుణమయి తర్వాత మాయ గుణమీ త్రిగుణాత్మక మాయ త్రిగుణాత్మిక మాయ సత్వరజస్తమో గుణాత్మిక ఇప్పుడు మీరు సినిమా తెలమని చూస్తున్నారనుకోండి ఒకటి ఇటు తిరుగు ఒకడేమో మంచి లెక్చర్ ఇస్తారు మంచి విషయాలు చెప్తాడు అది మీకు మంచి విజ్ఞానాన్ని కలిగిస్తాయి అది అనిష్ అది సత్యవంధానికి వేయలేదు కదా అది వాదే కదా అది సత్వగుణాత్మక సత్వగుణ ప్రధానమైన మాయ లేకుంటే సినిమా ధరం మీద కార్చ్ ఒకడు ఇంకొకడిని పరిగెత్తి పట్టుకోవడాలు అలాంటివి అవో ఉంటాయి యుద్ధము అవే ఉంటాయి అది రజోగుణ ప్రధానమైన మాయ సినిమా ఒక వేద పర్వతాన్ని చూసి ఆ పర్వతం దాని సౌందర్యాన్ని మీరు ఆస్వాదిస్తూ అది తమో గుణ ప్రధానమైన మాయ అయితే ప్రకాశించడము అనేది మూడింటికి సమానమే సో ఇప్పుడు మన జీవితంలో సృష్టిలో మీ లోపల కానీ బయట కానీ మూడు అంశాలు ఉంటాయి ద్రవ్యము క్రియ జ్ఞానము మూడు అంశాలుంటాయి మ్యాటర్ ఎనర్జీ అండ్ ఇంటెలిజెన్స్ ద్రవ్యము అన్నది తమోగుణం ఒకే సత్యము తమోగుణము యొక్క ఉపాధి చేత ద్రవ్యంగాను రజోగుణము యొక్క ఉపాధి చేత క్రియగాను క్రియ లేక ఎనర్జీ సత్వగుణం యొక్క ఉపాధి చేత ఇంటెలిజెన్స్ గాను కనపడుతూ ఇప్పుడు మీకు ఎనర్జీ అండ్ మ్యాటర్ కనపడతాయి మీరు సృష్టిలో ఎనర్జీ అండ్ మ్యాటర్ కనపడతాయి వాటితో వాటిగా ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాయి స్ట్రక్చరడ్గా ఉంటాయి ఎనర్జీ అండ్ మ్యాటర్ ఇప్పుడు డార్విన్స్ థీరీ ఆఫ్ ఎవల్యూషన్ ఉంది చూడండి ఇట్ ఈజ్ అబౌట్ మ్యాటర్ ఓన్లీ అండ్ ఇట్ ఈస్ అబౌట్ ఎనర్జీ థీరీ ఆఫ్ ఎవల్యూషన్ అతను పెట్టేటంటే లా ఆఫ్ ఎవల్యూషన్ పెట్టేటంటే దాంట్లో ఇంటెలిజెన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది నాట్ ఓన్లీ జడమైన మ్యాటర్ ఎనర్జీ మాత్రమే కాకుండా ఇంటెలిజెన్స్ కూడా ఉంది దాంట్లో సృష్టిలో ఇప్పుడు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోంది అంటే భూమి జడం సూర్యుడు కూడా జడమే జడమైన బింబం ఒక మండేటువంటి స్టార్ ఏమండే తిరుగుతోంది అంటే చేత అది మళ్ళీ రజోగుణం క్రియ కానీ ఆ తిరగడంలో బోళ్ళంత ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎంత ఇంటెలిజెన్స్ ఉందంటే తన తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ సంవత్సరము నెలలు మాస పక్షాలు దినములు పొగలు రాత్రి ఇంత వ్యవస్థకి మూలమైన ఇంటెలిజెన్స్ అంతా ఆ తిరగడంలో ఉంది అదేదో హ్యాప్హెజడ్గా ఒక రూలు రైము లేకుండా తిరగడం కాదు చాలా ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి సృష్టి మొత్తం మీద ద్రవ్యము క్రియ జ్ఞానము ఇంటెలిజెన్స్ విజ్ఞానమన్నా జ్ఞానమన్నా మూడు అయితే ఇప్పుడు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఏవైతే ఉన్నాయో అవి టూ డిఫరెంట్ ఇండిపెండెంట్ రియాలిటీస్ ఏం కావు ఒకే రియాలిటీ ఒకే సత్యతత్వము ఒక పరిస్థితిలో మ్యాటర్ కింద మరో పరిస్థితిలో ఎనర్జీ కింద దర్శనమిస్తాం అయితే ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీ యొక్క స్ట్రక్చర్ని శాసించే ఏ ఇంటెలిజెన్స్ ఉందో అది కూడా అసత్యతత్వమే అది ఇంకా వేరే ఇంకొకటి కాదు కాబట్టి ఈ గుణమయీ మాయా ఇంకు వినీల ఆకాశంలో వృక్షాలు దట్టంగా ఉన్నట్టు పళ్ళు కాయలు పుష్పాలు ఫలాలు అన్నీ కనపడ్డాయంటే అవి ఆ విభేదాలన్నీ కనపడ్డాయి చెట్లు కనపడ్డాయి పళ్ళు కనపడ్డాయి పుష్పాలు కనపడ్డాయి అన్ని రకాలు కనపడ్డాయి సో మ్యాజిక్లో కూడా మూడు గుణాలు ఉంటాయి సో ఈ ఈ మూడు అంశాలతో ఉన్నటువంటి మ్యాజిక్ దెన్ కమ్ టు యువర్ సెల్ఫ్ డైలీ హియేష గుణమయ్యి నాకు వస్తే దేహము తమో గుణము క్రియ ప్రాణశక్తి సత్వ రజోగుణము ఇంటెలిజెన్స్ ఇంటలెక్ట్ ఆ జ్ఞానము ఏదైతే ఉందో అది సత్వగుణం మూడు కూడా ఒకే సత్యతత్వము యొక్క విభిన్న రూపములు ఆ ఉపాధిని బట్టి వచ్చినాడు ఆ గుణాలను బట్టి వచ్చినాడు కాబట్టి ఒకే తత్వము మూడు గుణముల యొక్క సంబంధాన్ని బట్టి మూడు భిన్న భిన్నములుగా భాషిస్తూ ఉంటుంది దైవీ హేషా గుణమయి మమ మాయా మమ అంటే నా యొక్క మాయా గీతలో ఎక్కడైనా సరే మమ వచ్చిందంటే రెండు అర్థాలు దానికి ఒకటి ఈశ్వరస్య చెప్పిన వాడు ఈశ్వరుడు కనుక ఈశ్వరుడు నా యొక్క మాయా నేను భక్తున్నే ఆయన ఈశ్వరుడు ఆయన యొక్క మాయా ఇట్స్ ఓకే ఇంకొకటి సో శాస్త్రదృష్ట్యాతో ఉపదేశో వామదే భగవత్ నేను మీకు చాలాసార్లు చెప్పాను ఎక్కడ ఉపదేశం చేసినా శాస్త్రదృష్టితోటే ఉంటుంది ఉపదేశం సో శ్రీకృష్ణుడు నేను అన్నాడంటే ఆ నేనుకు అర్థం దేవకీ వసుదేవుల పుత్రుడు అని కాదు యాదవ వంశానికి చెందినవాడు ఫలానా ప్రాంతానికి చెందినవాడు హిస్టారిక్ పర్సన్ కాదు అక్కడ ఆయన ఏమన్నాడు అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత నేను సకల ప్రాణల హృదయంలో ఉండే ఆత్మస్వరూపుడను అంటే అక్కడ అక్కడ నేను కర్థం ఏంటి పరబ్రహ్మయ్యైన ఆత్మ అనేక అర్థం అంతేకాదు ఆ నేనికి అర్థం దేవకి వసుదేవుల పుత్రుడైన ఫలానా హిస్టారిక్ పర్సన్ కాదు దాన్ని శాస్త్రదృష్ట్యాతో ఉపదేశా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని అహం బ్రహ్మాస్మి అన్నాను అక్కడ అహంకి అర్థం ఏంటి మిస్టర్ సోవన్సో అని కాదు శాస్త్రము ఏదైతే అహం యొక్క తత్వాన్ని చెప్పిందో అదే అర్థం దానికి చెప్పుకోవాలి కాబట్టి అక్కడ మమ అంటే నా యొక్క నా యొక్క అంటే ఆత్మస్వరూపుడనైన నా యొక్క అని అర్థం అస్మశబ్దం ఎక్కడొచ్చినా గీతలో అలాగే అర్థం పెడతారు కాబట్టి ఆత్మదేవుడనైన నా యొక్క మాయా త్రిగుణాత్మిక మాయా ఓకే ఇప్పుడు ఈ మాయ నుంచి మనం బయటపడాలా అక్కర్లేదా ఇప్పుడు సినిమా చూస్తున్నారు కరుణరస ప్రధానమైన సినిమా చూశారు అది దాన్ని ఎంజాయ్ చేస్తారు ఎందుకు ఎంజాయ్ చేయగలదు అసలు దీని గురించి ఆలోచించడం లేదు ఇప్పుడు దేవదాస్ సినిమా చాలా కరుణరసంలో ఒక స్థాయికి చెందిన సినిమా ఉన్నత స్థాయికి చెందిన సినిమా కరుణరసాన్ని అంత బాగా చిత్రించినటువంటి సినిమా ఇంకోటి ఎప్పుడు ఏమొచ్చిందో ఏం నాకు ఐడియా లేదు అలాగంటే కరుణరస ప్రధానమైన సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు సడన్గా మళ్ళీ దేవదాస్ సినిమా వస్తే మళ్ళీ అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తారు ఎందుకు ఎంజాయ్ చేయగలిగారు మీరు ఇప్పుడు కరుణరసాన్ని మీరు జీవితంలో కరుణరసాన్ని ఎంజాయ్ చేస్తున్నారా సఫర్ అవుతున్నారా సఫర్ అవుతున్నారా సినిమాలో కరుణరసాన్ని ఎలా ఎంజాయ్ చేయగలిగారు వాట్ ఈస్ ద రీజన్ రీజన్ ఏమిటంటే సినిమాలో మీరు అనిన్వాల్వ్డ్ విక్నెస్ ఆసక్తి లేని సాక్షిగా ఉంటారు సినిమాలు చూడండి వేరే జీవితంలో మీరు ఇన్వాల్వ్ అయిపోయినట్టు ఉంటారు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు తప్పిస్తే తాదాత్మ్యాన్ని చెంది ఉంటారు తప్పిస్తే ఆసక్తితోటి అనిన్వాల్వ్డ్ విట్నెస్గా జీవితంలో ఉండరు ఇది ఒక మౌలికమైన భేదం ఆ భేదం ఎందువల్ల వచ్చింది ఆ తేడా ఎందువల్ల వచ్చింది అంటే సినిమాకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నేను దీంట్లో కూర్చుని ఉన్నాను అని మీకు ఈ లోకల్ రియాలిటీ ఏదైతే ఉంటుందో ఈ లోకల్ రియాలిటీ తోటి మీకు సంబంధం తెగిపోదు సినిమా చూస్తున్నా కూడా ఈ రియాలిటీ ఈ ఫౌండేషన్ ఈ బేస్ ఈ కనెక్షన్ తెగిపోదు ఈ రిమైన్ కనెక్ట్ విత్ ది లోకల్ రియాలిటీ అని మీరు సాక్షిగానే ఉండగలుగుతారు ఆ తెర మీద కనపడేదానికి సాక్షిగానే ఉంటారు బికాస్ యూఆర్ కంటిన్యూస్లీ కనెక్టెడ్ విత్ ది లోకల్ రియాలిటీ ఒక పిసరు ఆ కరుణరసం యొక్క ఉద్రేకం పెరిగినప్పుడు తక్కువనే మీకు దుఃఖం వస్తుంది కళ్ళ మని నీళ్లు వస్తాయి ఈ లోపల ఆ దుఃఖం మరింత వేగాన్ని పుంజుకునే లోపల మీకు లోకల్ రియాలిటీ మళ్ళీ వెంటనే కనెక్ట్ అవుతూ ఉంటుంది యూ నెవర్ యూ జనర జనరలీ యూ నెవర్ గెట్ డిస్కనెక్టెడ్ ఆల్టుగెదర్ ఫ్రమ్ ది లోకల్ రియాలిటీ ఆ డిస్కనెక్ట్ ఉండదు ఆ లోకల్ రియాలిటీ కనెక్షన్ ఉండబట్టి మీరు సాక్షిగా మిగిలిపోతారు దీంతో కనెక్షన్ ఉన్నంతకాలమే సాక్షిత్వం ఉంటుంది లేకపోతే సాక్ష్యత్వం ఉండదు ఆ సాక్షిత్వంలో ఉన్నప్పుడు మీరు ఇదే చేయగలుగుతారు సంసారంలో ఏమవుతుందంటే మీకు దట్ ఇన్నర్ రియాలిటీతో అసలు కనెక్షనే ఉండదు దట్ ఇన్నర్ రియాలిటీ దట్ ఇన్నర్ సైలెన్స్ దట్ స్పేస్ లైక్ అవేర్నెస్ దట్ ఇన్నర్ సైలెన్స్ అది ఆ నిశ్శబ్దము ఆత్మ చైతన్యము అది ఈ భేదములన్నిటికీ అతీతం అది కాలము నాకు అది పుట్టదు మరణించదు అది దేశము నాకు అతీతము ఫలా నా చోట ఉన్నది ఫలానా చోట లేదు ఇక్కడ అక్కడ అనే దేశ విభాగానికి అతీతము ద్రష్టాదృశ్యము సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్కి అది అతీతము ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ దేశము కాలము సర్వపరిచ్ఛేదములు దానియన్నే ప్రకాశిస్తూ ఉంటాయి కానీ అది వీటన్నిటికీ అతీతం దట్ ఇన్నర్ బీయింగ్ దట్ ఇన్నర్ బీయింగ్ వీటన్నిటికీ అతీతము అండ్ దట్ ఈజ్ యువర్ రియాలిటీ ఆ రియాలిటీ తోటి మీకు డిస్కనెక్ట్ ఉంటుంది యు ఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ఇట్ దాన్ని మీరు రీఎస్టాబ్లిష్ చేసుకుంటే యు డిస్కవర్ దట్ ఇన్నర్ సైలెన్స్ విచ్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆల్ మూమెంట్ విచ్ ఈజ్ ఆల్సో ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ది మూమెంట్ ఆ ఇన్నర్యాలిటీని మీరు ఎప్పుడైతే డిస్కవర్ చేసుకున్నారో అప్పుడు మీకు ఈ జీవితం సినిమా దాన్ని కరుణరసమైన ఎంజాయ్ చేయగలుగుతారు శృంగార రసమైనా ఎంజాయ్ చేయగలుగుతారు ఆ ఇన్నర్యాలిటీని మీరు డిస్కవర్ చెయ్యనంత వరకు శృంగార రసమైతే ఎగిరి గింతేస్తూ ఉంటారు కరుణ రసం నేలలోకి కృంగిపోతూ ఉంటారు ఆపోజిట్స్కి రెస్పాన్సెస్ అపోజిట్ రెస్పాన్సెస్ తోటి ద్వంద్వాల్లో చిక్కుకుని ఉంటారు